మన మధ్యలో ఉన్న పరిశుద్ధ బ్రదర్ స్టార్టింగ్ ప్రేజ్ చేస్తాయి పరిశుద్ధి ప్రేమ కనికరం కలిగిన మా పిల్ల పరంలోకి తండ్రి విషయానికి వందనాలు స్థితి స్తోత్రములు ప్రభ మహాగనడవు మహోన్నతులవు కృపాశక్తి సంపూర్ణవు జీవం వెళ్ళ దేవుడు జీవాధిపతి అయిన దేవుడు సర్వలోక సృష్టికర్త సర్వోన్నతిలో మహోన్నతులు అవమేదైన దేవుడు ప్రభా నీ గను వందనాలు తండ్రి ప్రభా హీ గడిచిన కాలం తండ్రి నన్ను ఇష్టమైన కృష్ణతో అపారమైనటువంటి ప్రేమతో ప్రభు నన్ను మమ్మల్ని అందరినీ ప్రభావ కాచి ఆపారందనాలు ఇంతవరకు తండ్రి నాయన సజీవులుగా ఉంచినందుకు నీకు వందనాలు ఈ రాత్రికాల సమయంలో ప్రభావ నీ పాద సన్నిధిలో చేరినైనా నిన్ను సృతించటకు ఆరాధించటకు నీ స్వరం వినుటకు నా తండ్రి నీకు మొరపెట్టకు మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు తండ్రి మీకే సమస్త మహిమా ఘనత ప్రభావములు చెల్లిస్తున్నాం ప్రాబ్బ ఇదిగో తండ్రి ఎక్కడ ఇద్దరు ముగ్గురు మీ నామానికి కూడి ఉంటారో ప్రభావ అక్కడ మీరు ఉంటారన్న గొప్ప దేవుడు తండ్రి నేను మధ్యలో మీరు దిగండి ఆత్మ సంచారం మధ్యన అనుగ్రహించండి ప్రభావ నా తండ్రి నాయన ఈ ప్రేయర్ ఆరంభం నుంచి నైనా ముగించేంత వరకు ప్రభా మీ తోడు మీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి ప్రభా పాటల ద్వారా మీరు మహిమను ఉందండి వాక్యం ద్వారా అయినా నా ప్రభా మీరు మాట్లాడండి మీ వాక్యం చెప్పనైనా మీ దాసుని బలపరచండి నేను ఆత్మతో నింపండి నేను మీ తలంపులు మీ ఆలోచనలకు చోటిచ్చిన ప్రభా వాక్యం చెప్పడానికి సహాయం చేయండి తద్వారా మేమంతా ఆత్మీయ మేలు పొందడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండి నా ప్రభా ఈ మీటింగ్ అంతటి మీ ఆది అంతా మీరే నడిపించమని వచ్చిన మీ బిడ్డలందరినీ బట్టి వందనాలు తండి రానైనా ప్రతి బిడ్డని మీరు నడిపించండి మీరేనైనా మహిమలు ఉందమని మీరే ఆధిపత్యం గురించి నడిపించమని ఏసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాను తర్వాత ఆమె ప్రైజ్ లాదర్ అంటే పైన పిలిచినప్పుడు పోయింది నేను పాటేస్తాను మీరు పాడాలి బ్రదర్ నీ చేతిలో నన్ను పట్టుకో నీ నన్ను నింపు చేతిలో పిల్లలు నేను అనుష్ణ నను చెప్పను అనుషనము నను చెరా పాపినీ నేను తండ్రి పాపా ఉడి ఉంటని తోరా పాపి నేను తండ్రి పాపావు దిలో పాడి ఉంటుని లేవనెత్తను శుద్ధి చేయము అంకరించము నీ ప్రేమతో లేవనెత్తను శుద్ధి చెయ్యము అంకరించము నీ ప్రేమతో ఈ నన్ను పట్టుకో నీ ఆత్మతో నన్ను నడుతూ శిల్పి చేతిలో నుషము నన్ను ఈ భూమిలో రాజు చేస్తే నా ఉదయంలో శాంతి తీసే కొందని నేను నిధు ఆత్మతో నిధి నన్ను నడుకుము కొందీదు ఆత్మతో నిధు నన్ను నడుకుము చెలో నన్ను చెట్టుకో నిన్ను నింకోలు చేతిలో శలలు నేను అనుశనము నన్ను చెట్టుకో తిల్పి చేతుల్లో నేను అనుశనము నన్ను చెట్టుకో అమీర్ అమిర్థ్యాంక్ ప్రైజ్ లాడ్ బ్రదర్ హృదయము వింత గ మరిను నా హృదయము వింత గ మరి నాహృదయము వింత గ మరి నలో ఏవీనందునావచీనందునా సంతోష మే సమాదానం సంతోష మే సమాదన సంతోష మే సమాధానం జపనాశక్యమైన సంతోషం జపనాశక్యమైన సంతోషం హృదయమూరింత గ మరి నా హృదయము వింత నా హృదయము వింత నాలో యేసువచీ నందునా నాలో యేసు వచీ నందునా తెరువాడెను నా నేత్రము తిరువడను నమను నిద్రము తిరువడూ నమను నిత్రము ఈసు నన్ను ముటి నందునా ఇసు నన్ను ముటి నందునా సంతోష మే సమాదానము సంతోషమే సమాధానం చెప్పనాశక్యమైన సంతోషం చెప్పనాశక్యమైన సంతోషం ఈ సంతోషము నీకు కావలినా ఈ సంతోషము నీకు కావలనా ఈ సంతోషము నీకు కావలినా డేసుకూరము నిడేసుకురము సంతోష మే సమాధాన మే సంతోష మే సమాధాన మే సంతోష మే సమాన మే జపనాశక్యమైన సంతోషం చెప్పక్యమైన సంతోషం సత్య సమాధానం నీకు కావలినా సత్య సమాధానం నీకు కావలినా సత్య సమాధానం నీకు కావలినా నేడేసుకూరమ్ము నేడే వేసు నుద్దాకూరము సంతోష మే సమాధాన మే సంతోష మే సమాధాన మే సంతోష మే సమాధాన మే జప నాశక్యమైన సంతోషం జప సంతోషం నిత్య జీవము నీకు నిత్య జీవము నీకు కావలినా నిత్య జీవము నీకు కావలినా నెడయేసు దాకూరము నెడయేసును దాకూరము సంతోష మే సమాధానమే సంతోష సమాధానమే సంతోష మే సమాధాన మే చెప్పనాశక్యమైన సంతోషం చెప్పనాశక్యమైన సంతోషం ఏసు క్రిస్తునూ ఏ సు క్రిస్తునో నిడే చేసు క్రిస్తునో నిడే చేుకో ప్రవేశించు మందు ప్రవేశించు నియుల్లా మందు సంతోష మే సమాధాన మే సంతోష మే సమా జపనాశక్యమైన సంతోషం జపనాశక్యమైన సంతోషం జపనాశక్యమైన సంతోషం థ్యాంక్ యూ యొగాైనా ఆరాధ్య దైవము వేణి గల మె తిని కీర్తిని చాపేదా నజరేరా మే ఎన్ని యొగా ఆరాధ్య దైవము చలనే నగరేడా ఆకాశ గగనాలను నీచేన తొలచితి ఆకాశ గగనాలు జల చిూన్య భూమిని శూన్య जेलम लुपति में मिलने ना नल्ले निचे य Hey, hey, hey, hey. ్రదర్ థ్యాంక్ సిస్టర్ ఇప్పుడు మనం వాక్యంలోకి వెళ్దాము మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామం పేరిట ఇక్కడ గుడిగొచ్చిన మీ అందరికీ నా శుభవందనములు చిన్న ప్రార్థన చేసుకొని దేవుని వాక్యాన్ని దానించుకుందాము మహాపరిశుద్ధుడమైన తండ్రి మహాగనుడ కృపా సత్య సంపూర్ణుడా జీవం కలిగిన తండ్రి జీవాధిపతి అయిన ప్రభ రక్షకుడా విమోచకుడా తండ్రి ప్రభా నీకే స్థుతులు నాయన స్తోత్రములు ప్రభ ఇదిగో తండ్రి రాత్రికాల సమయం ఉంది నైనా నీ సన్నిధిలో తండ్రి మమ్మల్ని నిలబెట్టినవు ప్రభ మీరే ప్రభ నాయన మేము వాక్యం ధ్యానించిపోతుండగా మీరే తండ్రి నాతో మాతో మా మాట్లాడమని మమ్మల్ని బలపరచమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఐ నా వాయిస్ అందరికి వినిపిస్తుందా బ్రదర్ ఈరోజు ధ్యానించే అంశము నాకు దేవుడు బయలుపరిచింది ప్రార్థన అనే అంశం గురించి ఈ రోజు నేను వాక్యాన్ని చెప్పాలని ఆశపడుతున్నాను ఎందుకు మన జీవితంలో ప్రార్థనకి అంత ఇంపార్టెన్స్ దేవుడి ఇచ్చిండ్రు అది ఎంతమంది జీవితాల్లో ఆ ప్రార్థన ద్వారా వాళ్ళ జీవితాల్లో గొప్ప కార్యాలు చూసిండ్రు అవి నాకు ఇచ్చిన యొక్క థర్టీ మినిట్స్ నేను చెప్పడానికి ప్రయత్నిస్తాను ప్రభువే సహాయకుడు నడిపించేవాడు ఆయనే కాబట్టి చూడండి రెండో రాజుల గ్రంథము ఇరవయో అధ్యాయము ఒకటో వచనంలో రెండో రాజుల గ్రంథము ఇరవయో అధ్యాయం ఒకటో వచనంలో ఆ దినములలో ఇజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ఆమోజు కుమారుడును ప్రవక్తయునైన ఏషయ్య అతని యుద్ధకు వచ్చి నువ్వు మరణమవు చున్నావు బ్రతుకవు గనుక నీవు నీ ఇల్లు చక్క పెట్టుకోనుమని యహోవాస్ సెలవిచుచున్నాడని చెప్పగా చూడండి అంటే ఇజ్కియా నివసించిన ఆ దినాల్లో ఆయనకి మరణకరమైన రోగము కలిగింది కాబట్టి ఆ మరణకరమైన రోగము కలిగినప్పుడు దేవుడు తన ప్రవక్త ఏషయాని అతని యుద్ధకి పంపించింది ఏమని పంపించిండే నువ్వు మరణమవుచున్నావు నువ్వు బ్రతకవు ఈ మాట చెప్పింది ఎవరంటే దేవుడే దేవుని నోటి మాట తన ప్రవక్త అయిన ఏషయాకి దేవుడు బయలుపరిచి ఆయనని ఇజికియా దగ్గరకు నడిపించి ఈ మాట సెలవిచ్చుతున్నాడు చూడండి నువ్వు మరణమవుతున్నావు బ్రతకవు కనుక నీ ఇల్లు చక్కబెట్టుకోమని ఎహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా చూడండి ఎప్పుడైతే దేవుడు సెలవిస్తున్నప్పుడు చూడండి ఆ పరిస్థితిలో ఇజికియాకి ఎంత బాధ కలిగి ఉంటది కాబట్టి ఎప్పుడైతే దేవుని ప్రవక్త ఆయన యుద్ధకొచ్చి ఈ మాట సెలవిచ్చిండో చూడండి ఇజికియా చేస్తున్న పని ఏంటంటే రెండో రాజుల గ్రంథము ఇరవయో అధ్యాయము రెండో వచనంలో అతడు తన ముఖము గోడ తట్టు త్రిప్పుకొని చూడండి ఆయన ఆ శ్రమలో చూడు నేను ఇంకా చనిపోతాను ఇక నేను బ్రతకను అని తెలిసిన ఆ క్షణము ప్రవక్త వచ్చి ఆయన దగ్గరకు చెప్పిన ఆ క్షణము అయన చేస్తున్న పని చూడండి ఆయన తన ముఖము గోడవైపు తిప్పి తిప్పుకొని యహోవా కాబట్టి ఆయన దేవుని తట్టు కన్నులెత్తి చూస్తుడు ఎందుకంటే అసాధ్యమైనది మన దేవునికి ఏది లేదు కాబట్టి మనం నమ్మి విశ్వాసం ఉంచి ఆయన సన్నిధిలో మనం ఆయన సహాయం కోరితే ఆయనకి అసాధ్యమైనది ఏది లేదు కాబట్టి చూడండి ఎప్పుడైతే ఇజికే నేను చనిపోతాను ఈ మరణకరమైన రోగము దాని నేను బ్రతకను అని గ్రహించి దేవుడు సెలవిచ్చాడు నువ్వు ఇక చనిపోతావని కానీ ఆయన ఏం చేస్తుండు పట్టు వదలకుండా ఆయన తన ముఖము గోడ తిప్పుకొని దేవుని వైపు కన్నులెత్తి యహోవా యథార్థ హృదయుడునై సత్యముతో నీ సన్నిధి నేను ఎట్లా నడుచుకుంటనో కాబట్టి ఈయన ఏమీ పాపం చేసి కాదు కానీ ఈయన యదార్థంగా ఉన్నాడు సత్యముతో ఉన్నాడు కాబట్టి దేవుణ్ణి అడుగుతున్నాడు ఆయన దేవుణ్ణి తట్టు తిరిగి ఆయనతో అడుగుతున్నాడు నేను ఎట్లా నీ దృష్టికి నేను నడుచుకున్నాను ఎట్లా చూడండి నా హృదయం యదార్థంగా ఉందో సత్యముతో నేను ఉన్నానో అని దేవుని తట్టు తిరిగి ఆయన వేడుకుంటుండు చూడండి మీ దృష్టికి అనుకూలముగా సమస్తము నేను ఎట్లా జరిగించి తినో కృపతో జ్ఞాపకము చేసుకోనమని ఇజ్కియా కన్నీళ్లు విడుచుచు యహోవాకు ప్రార్థించాను ఈరోజు మన జీవితంలో కలిగే శ్రమ కావచ్చు ఈరోజు మన జీవితంలో కలిగే శోధనలు మన జీవితంలో వచ్చే బాధలు కావచ్చు ఇరుకులు కావచ్చు ఇబ్బందులు కావచ్చు ఆటంకాలు కావచ్చు సమస్యలు కావచ్చు అవి ఏవైనా సరే మనం నమ్మి విశ్వాసం ఉంచి మన కన్నులెత్తి దేవుని వైపు చూసి ఆయన సహాయము మనం అడిగితే చూడండి మన దేవుడు నమ్మదగిన దేవుడు కాబట్టి ఆయన నీ ప్రార్థన ఆలకిస్తాడు అదే రీతిగా ఇజికియా కూడా తను బ్రతకనని తెలిసి కూడా పట్టు వదలలేదు ఆయనకి బ్రతకాలని ఆశ ఉంది ఆయన ఇంకా ఈ లోకంలో ఉండాలని ఆశ ఉంది దేవుని సన్నిధికి వచ్చాడు ఆశ ప్రతి ప్రాణాన్ని తృప్తి దేవుడు మన దేవుడు అందుకు ఆయన ప్రేమ స్వరూపి కాబట్టి ఎప్పుడైతే ఇచికి ఆ కన్నీళ్లు విడిచుచు యోహోవాను ప్రార్థించను కాబట్టి ఆయనకి ఎంత బాధ అంటే చూడండి దేవుడే సెలవు ఇచ్చండు తన ప్రవక్త ద్వారా ఇంకా నువ్వు బ్రతకవు ఇక నీ రోగము వల్ల మరణిస్తవని చెప్పినప్పుడు దేవుడే చెప్పిండు కదా ఇంకా నేను బ్రతకను కదా చనిపోతానని ఆయన అనుకోలేదు ఎలాగైనా దేవునితో నేను వేద్యమాడాలా అనుకున్నాడు కాబట్టి దేవుడితో ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు నీ సన్నిధిలో నేను ఎట్లా నడుచుకున్నాను నీకు అంగీకారంగా నేను ఎట్లా జీవించినానో నీ కనుదృష్టి నా పట్ల ఉంచి చూడు అని తను ఎంతో దుఃఖమతో కన్నీటితో ఆయన ఏం చేస్తాడు దేవుడికి ప్రార్థిస్తుడు ఎప్పుడైతే ఇజికియా కన్నీళ్లతో దేవుడికి ప్రార్థన చేస్తుండో చూడండి ఎప్పుడైతే అతని యుద్ధకు వచ్చిన ఏషయా ప్రవక్త అక్కడి నుంచి సంపూర్ణంగా ఆయన పోలేదు కూడా చూడండి ఏషయ్యా నడిమి నుండి అవతలకు వెళ్ళక మునిపే ఎప్పుడైతే ఇజికియా దగ్గరకు వచ్చి దేవుడి సెలవిచ్చిన వాక్ ఈ ప్రవక్త ఇజికియాకి చెప్పిండు చెప్పి తిరిగి వెళ్ళక మునిపే ఈ వెళ్ళక మునిపి ఏం జరిగిందంటే ఇజ్కియా ప్రార్థించిండు ఎవరికి దేవునికి కన్నీళ్లు విడుస్తూ ఆయన ప్రార్థించిండు కాబట్టి అతను నీతిమంతుడు కాబట్టి నీతిమంతుల విజ్ఞాపన మనపూర్వకమై అది బహుబలము కలిగిందన్నాడు కాబట్టి ఆయన ప్రార్థన బహు బలం కలిగింది ఆ చెప్పిన ప్రవక్త వెళ్ళక మునిపే యహోవవాకు అతనికి ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చను చూడండి నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన ఇజ్కియా యుద్ధకు పోయి అతనితో ఇట్లను చూడండి నీ పితరుడైన దావేదునకు దేవుడకు ఎహోవా నీకు సెలవిచ్చినదేమనగా నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని ఈరోజు మనం బాధపడుతుంది మన మనసులో వేదన పడుతుంది నువ్వు పక్కనున్న భార్య కావచ్చు లేదా నీ తొటి సేవకులు కావచ్చు లేదా నీ ఇరుగు కావచ్చు ఎవరైనా నీ మనసులో ఉన్న మనోవేదన గ్రహించకపోవచ్చు చూడకపోవచ్చు కానీ ఎప్పుడైతే ఇచికియాగా నువ్వు ఆయన పట్ల విశ్వాసము కలిగి ఈ దేవుడే నాకు సహాయకుడు ఈ దేవుడే నన్ను నడిపించగలడు నా పరిస్థితి ఏదైనా కానీ నా కలిగిన శోధన ఏదైనా గావచ్చు నా కలిగిన సమస్య ఏదైనా కావచ్చు శ్రమ ఏదైనా కావచ్చు అది ఏ వ్యాధి బాధైనా కానీ ఈ దేవుడే నన్ను స్వస్థపరచగలడు ఈ దేవుడే ఈ మరణం నుండి నన్ను తప్పించగలడు అనే విశ్వాసం మనలో ఉంటే చూడండి అలా విశ్వాసం కలిగిన మనము మన కన్నులెత్తి ఆయన మీద ఆధారపడి ఆయనను ఆధారం చేసుకొని ఆయనని ఆశ్రయం చేసుకొని నీ సమస్య ఆయనకి వ్యక్తపరిస్తే నువ్వు ప్రార్థిస్తే నీ ప్రార్థన దేవుడు వింటాడు నా ప్రార్థన దేవుడు వింటారు ఆయన నమ్మి ఆశ్రయించిన ప్రతి ఒక్కరి ప్రార్థన ఆయన వింటాడు ఎందుకంటే యశు పక్షపాతం కలిగిన దేవుడు కానే కాదు ఆయన అందరికీ ప్రభువే ఆయనలో ఎలాంటి భేదం ఉండదు కాబట్టి అలా మనము కూడా ఇచుకీయలాగా మన సమస్యల్లో ఉన్నప్పుడు మనము కూడా ప్రార్థించాలా కాబట్టి ఇచిక్యా నుంచి ఇజికే అలాంటి సమస్య నుంచి ఎట్లా బయటపడిండో ఈరోజు మనము అలా బయటపడాలంటే మనకున్న ఒకే ఒక్క మార్గము ప్రార్థన ఆ ప్రార్థననే నీకున్న సమస్య నుంచి బయటపడేస్తుంది ఆ ప్రార్థనే నువ్వు వెళ్ళవలసిన త్రోవలో నిన్ను నడిపిస్తుంది కాబట్టి చూడండి ఎప్పుడైతే దేవుడు సెలవిస్తుండో తన ప్రవక్త అయిన ఏషాకి చూడండి చేసిన ప్రార్థన నేను చూచితిని అతను కన్నీళ్లు విడుచుటా చూచితిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను కాబట్టి ఇజికీయ ప్రార్థన అంత ముందు సెలవిచ్చింది ఎవరు దేవుడే నువ్వు మరణం అవుతావు నువ్వు బ్రతకవు అని సెలవిచ్చిన దేవుడే ఆయన ప్రార్థన ఆయన కన్నీలు చూసి జాలి యేసు ప్రభు చెప్పిండు కదా నేను సాత్వికుడును దీన మనసు కలిగిన ఆయన కరుణా సంపన్నుడు మన ప్రభు ఆయన దయా దాక్షిణ్యుడు మన ప్రభుకంలో ఎవరు కనికరించినా ఎవరు ప్రేమించినా ఎవరు సహాయపడినా సహాయపడపోయినా ఈ దేవుడు సహాయపడే దేవుడు అందుకే యేసుప్రభు నమ్మదగిన వాడు ఆయన మాట నమ్మదగినది కాబట్టి చూడండి ఎప్పుడైతే ఇచికి ఆ రీతిగా కన్నుళ్ళు విడుస్తూ దేవుని తట్టు చూసి ప్రార్థించిండో దేవుడే సెలవిస్తుండో ఆయన ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను ఈరోజు నీ ప్రార్థన నా ప్రార్థన ఎవరి ప్రార్థన నువ్వు నీతి ఆయన నీతి విషయంలో జీవిస్తూ నువ్వు కన్నులెత్తి ఆయన వైపు చూస్తూ ఆయన సహాయాన్ని నువ్వు అడిగితే నువ్వు కలిగి ఉన్న సమస్య ఏదైనా కావచ్చు నువ్వు ఉన్న పరిస్థితి ఏదైనా కావచ్చు అది కటిక చీకటైనా గాఢాంధకారులో అయినా అది ఎలాంటిదైనా దానిలో నుంచి నిన్ను విడిపించటకు మన ప్రభు సమర్థుడు మన దేవుడు కాబట్టి అందుకు ఆయనని మనం స్థుతించాల ఆయనకి కృతజ్ఞత స్థుతులు చెల్లించాల ఎందుకంటే ఎన్నడు మన పట్ల కునకడు నిద్రపోడు కాబట్టి మన ప్రభు కాబట్టి నీ ప్రార్థన నేను ఉన్నాను నేను నిన్ను బాగు మూడో దినమున నీవు యుహో మందిరమునకు ఎక్కిపోదువు చూడు ఇంకా పదనైదు సంవత్సరములు ఆయుష్ నీకిచ్చేదని చూసినారా ఆయన పట్టుదల కలిగి దేవుని సన్నిధిలో అడిగిండు పొందుకున్నాడు అందుకు యేసుప్రభు అడుగుడి మీకు ఇయ్యబడు నన్ను అది ఆత్మీయంగా అడగాల ఈ లోకరీతిగా కూడా అడగాల ఎందుకు ఆయననే కదా మనకు అనుగ్రహించేది ఆయన లేకపోతే ఈ లోకంలో మనకు సమస్తం ఎక్కడి నుంచి కలుగుతుంది ఈ లోకంలో ఆశీర్వదించబడాలన్నా ఆత్మీయతలో అభివృద్ధి పొందాలన్నా అన్నిటిలో నువ్వు ముందుకెళ్ళాలన్నా ఎవరు సహాయకుడు మన ప్రభుయే కదా ఆయన బిడ్డలకు ఎవరిస్తారు తండ్రే ఇవ్వాలా బిడ్డలకు కుమారులకు ఈ లోక రీతిగా చూసిన కుమారులకు ఎవరు ఇవ్వాలా తల్లిదండ్రులే ఇవ్వాలి కానీ మన ఆత్మలకు తండ్రి మనల్ని ఎంతగానో తన అమూల్యమైన రక్తముతో మనల్ని ఆయన తన ప్రాణాన్ని త్యాగం చేసి మన మీద పడాల్సిన శిక్షను ఆయన మీద వేసుకొని చూడండి ఎంతగానో అపహసింపబడ్డా దూసింపబడ్డా ద్వేషించబడ్డా ఆయన నోరు మెదపలేదెందుకు మనల్ని కాపాడుకోవడానికి అలాంటి మనము ఈరోజు బలహీనులమైతే ఆయన తట్టు తిరిగితే మనం బలవంతులం అవుతాం ఈరోజు సమస్యల్లో ఉంటే ఆయన తట్టు తిరిగి దావిదందుకే కదా నా శ్రమంలో నేను దేవునికి మొడపెట్టినాను ఆయన నన్ను విడిపించిండు అని ఆయన విడిపించే దేవుడు మన దేవుడు కాబట్టి మన ఆయన మీద సంపూర్ణంగా ఆధారపడాలి మన విశ్వాసము ఆయనను చూస్తూ కొనసాగించుకోవాలి అప్పుడే నీ ముందు ఏది నిలవదు ఎందుకు ఎందుకంటే ప్రతి విషయంలో నువ్వు అడుగుతున్న సహాయం ఎవరు దేవుడు కాబట్టి కాబట్టి చూడండి నేను నిన్ను బాగు చేసేదను మూడో దినమున నీవు యహవ మందిరంలోకి ఎక్కుపోదు ఇంకా పదినైదు సంవత్సరములు ఆయుష్ నీకు మరియు నా నిమిత్తము నా సేవకుడైన దావీలు నిమిత్తము ఈ పట్టణము నేను కాపాడుచు నిన్నును ఈ పట్టణమును అశ్యురు రాజు చేతిలో పడకుండా నేను విడిపించేదను పిమ్మట ఏసయ్య అంజూరప్ప పండ్ల ముద్ద తెచ్చించుడని చెప్పగా వారు దాన్ని తెచ్చి కురుపు మీద వేసిన తర్వాత అతడు బాగుపడెను చూడండి మరణకరమైన రోగం కూడా దేవుడు ఏం చేసేడు విడిపించేడు ఎందుకు ఆయనకి అసాధ్యము ఏదీ లేదు ఆయన బిడ్డలమైన మన జీవితాల్లో మనకు కూడా ఏది అసాధ్యము కాదు ఎందుకంటే అలా అసాధ్యాన్ని కూడా సాధ్యపరిచేదే ప్రార్థన చూడండి యహోశివ ప్రార్థిస్తే ఈ సృష్టిలో ఎప్పుడు సూర్యుడు చంద్రుడు ఆగిపోడం జరగలేదు ఎట్లా ప్రార్థన వల్ల చూడండి ఏలియా ప్రార్థిస్తే వర్షం మూడు సంవత్సరాలు ఈ భూమి మీద కురవలేదు అంటే ఎలా సాధ్యమైంది అతడు నీతి కాబట్టి అతను దేవుని దృష్టికి యోగ్యుడు కాబట్టి ఆయన ప్రార్థన ఆయన విజ్ఞాపన అంతా బలం కలిగింది అదే ఏలియ ప్రార్థిస్తే వర్షం గురించింది ఈరోజు ఇది బైబిల్లో ఉన్న దేవుని బిడ్డలు ఆయనకి దగ్గరగా జీవించినారు ఆయన పట్ల వాళ్ళు అభివృద్ధి పొందినారు ప్రతి విషయం నందు వాళ్ళు దేవుని మీద ఆధారపడ్డారు ప్రతి విషయం నందు వాళ్ళు దేవుని ఆశ్రయం చేసుకున్నారు కాబట్టి వాళ్ళ జీవితంలో వాళ్ళకి ఏది అసాధ్యం కాలా వాళ్ళు నమ్మినారు దేవుని పట్ల కాబట్టి వాళ్ళు సాధ్యమైంది ఏడంతల అగ్నిలో పడినా కూడా ఆ అగ్ని వాళ్ళకి ఏమి కాలేదంటే వాళ్ళ విశ్వాసము దేవుని పట్ల అంతగా ఉంది సింహాల బోనులో వాళ్ళు వేయబడ్డ దావీదు భయపడలేదు ఆ సింహాల బోనుల ఉండి కూడా ప్రార్థించండు దేవుని దూత వచ్చి ఆ సింహాల నోటి నుండి దావీదును రక్షించిండు ఈరోజు అలాంటి ప్రార్థన మనం కలిగి ఉంటేనే మనము బలహీనులం కాకుండా ఉంటాం ఎందుకంటే ఎప్పుడైతే ప్రార్థన చేసినామో ఎప్పుడైతే దేవుని తట్టు మనం తిరిగినామో ఆయన సహాయం మనం అడిగినామో ఎందుకంటే అప్పుడు నీలో నీ ప్రార్థన నీ చెత్త యావత్తు ఆయన మీద వేస్తున్నట్టు నీ భారమంతా ఆయన మీద మోపుతున్నట్టు కాబట్టి నీ సమస్య ఇప్పుడు దేవుని సమస్య కానీ ఆ సమస్యను దేవుడు సులువుగా తప్పించగలడు కాబట్టి అలా మనం కూడా ఇజుకియలాగా కన్నీళ్లు విడుస్తూ ప్రార్థించాల కన్నీళ్లు విడుస్తూ ఈ లోకంలో ఎవరు చెప్పుకున్నా కానీ ఏమీ కలగదు ఎవరి వల్ల ఏమీ కలగదు ఇప్పుడు ఈ యొక్క ప్రాణాంతకరమైన వ్యాధి ఈ యొక్క మరణకరమైన వ్యాధి బాగు చేయాలంటే అది దేవుడే మార్గం చూపించేడు ఆ మార్గము తన ప్రవక్త ద్వారా దేవుడు ఇజిక కన్నీళ్లు చూసి ప్రార్థన అంగీకరించి దేవుడే ఇజికే అని స్వస్థపరిచేండు ఈరోజు నువ్వు అనారోగ్యంతో ఉండొచ్చు ఎవరమైనా అనారోగ్యంతో ఉండొచ్చు బలహీనతతో ఉండొచ్చు ఏదైనా మనం సమస్య కలిగి ఉండొచ్చు కానీ నువ్వు కన్నీళ్లు విడిచి దేవుడిని సన్నిధిలో ప్రార్థిస్తే నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు అంగీకరిస్తాడు ఆ ప్రార్థన ద్వారా నీకు మార్గము త్రోవ సరలం చేస్తాడు కాబట్టి అలా మనం కూడా ఇచ్చికేలాగా దేవుని సన్నిధిలో మనం ప్రార్థించాలనే ప్రభు ఈరోజు ఈ వాక్యం మనకు జ్ఞాపకం చేయబడుతుంది చూడండి ఇంకొక అధ్యయం ఇంకొక వచనము ఒకటో దిన వృత్తాంతములు అధ్యాయము తొమ్మిదో వచనంలో ఎవ్వేజు తన సహోదరుల కంటే ఘనము పొందిన చూడండి ఘనము పొందిన వాడై ఉండే వేదన పడి అతని కంటినని తన అతని తల్లి అతనికి ఎబ్బేజు అని పేరు పెట్టాను కాబట్టి చూడండి ఒకటో దిన వృత్తాంతంలో అధ్యాయము పదే వచనంలో ఎబ్బేజు ఇస్రాయేలీల దేవుని గురించి మొరపెట్టి నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి చూడండి ఈ వ్యక్తి ఎవరు ఎబ్బేజు అనే వ్యక్తి చూడండి దేవుని పట్ల విశ్వాసంతో ప్రార్థిస్తుండండి నీవు నన్ను నిశ్చయముగా అంటే అందులో ఎలాంటి అనుమానము సందేహము లేదన్నట్టు కాబట్టి నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాల పరచి ఈరోజు చేసే ఉద్యోగంలో ఉన్నతమైన స్థలంలో పోవాలంటే మన ఆలోచనలు మన తలంపులు కాదు ఆయనను మనం అడగాలం నన్ను ఆశీర్వదించు ప్రభ నన్ను దీవించు ప్రభావ నా ఉద్యోగాన్ని నువ్వు సరిహద్దును అంటే చూడండి ఒక కంపెనీ పెట్టుకున్న వ్యక్తి ఒక స్థలంలో పెడితే దాని బ్రాంచెస్ అవుతాయి కదా లోకమంతా అట్లా ఆత్మీయంగా నువ్వు ఆశీర్వదించబడి నీ సేవ అంతగా లోకమంతా పోవాలా అలాగే ఈ లోకరీతిగా కూడా నువ్వు అంతగా సరిహద్దులు అంతగా నువ్వు దీవించబడాలా ఆశీర్వదించబడాలా చూడండి ఇలా ప్రార్థిస్తుండ్రు ఎబ్బేజ్ ఎవరికి దేవునికి అలాగే నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము కదా ఏ కీడైనాను మనకు రాయి తగలకుండా అంటే రాయి తగలకుండా ఎత్తి నన్ను పట్టుకుంటా అంటే చూడండి దేవుడు ఎంత గొప్ప దేవుడు కాబట్టి ఈయన నాకు నన్ను ఆశీర్వదించు ప్రభ నన్ను దీవించు నా సరిహద్దును విశాలపరచు అని ఏ నా దరికి రాకుండా నీ చెయ్యి నా మీద ఉంచు నీ చెయ్యి అస్తము నాకు తోడుగా ఉంచి అని దేవుడి దృష్టిలో ఆయన ప్రార్థిస్తుంది అని ప్రార్థింపగా దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసెను అంటే ఇజికే ఎలాగైతే కన్నీళ్లు విడుస్తూ ప్రార్థన చేసిండో అతని కన్నీలు విడుచుట దేవుడు చూచిండు అతని ప్రార్థన అంగీకరించిండు అలాగే ఎబ్బేజు ప్రార్థన కూడా దేవుడు ఏం చేసిండు అంగీకరించండు కాబట్టి తను ఏదైతే అడిగిండో నన్ను దీవించమని ఆశీర్వదించమని నా సరిహద్దును విశాలపరచమని ఏ కీడు నాకు రాకుండా చూడమని ఎప్పుడైతే ప్రార్థించిండో ఎబ్బేజు ప్రార్థన దేవుడు అంగీకరించండు ఈరోజు మనం కూడా అడగాల మనం కరువులతోటి లేకుండా ఉండడం దేవుని చిత్తం కాదు కదా మనం కూడా అడగాల ప్రభావ నేను ఆశీర్వదించబడాలా ప్రకృతి సంబంధంగా ఆత్మీయంగా రెండు విషయాల్లో నేను ఆశీర్వదించబడాల కేవలం సహాయకుడు నువ్వే సహకారివి నువ్వే ఎలా నేను ఆశీర్వదించబడాలంటే ఆశీర్వాదం ఎలా వస్తుందో ఏ రీతిగా నేను వెళితే నేను గొప్పవన్న అవుతావో అలా ఆలోచనకర్తగా ఉండి నా ద్వారా జరిగించే దేవుడు కూడా నువ్వే కాబట్టి ఇందులో నా గొప్పతనం ఏం లేదు ప్రభావ సమస్త మహిమ గణత ప్రభావం నీకే అని మనం ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మనం తగ్గించుకొని ఆ రీతిగా దేవుని మీద మనం ఆధారపడి ప్రార్థన చేస్తామో నీ ప్రార్థన ఆయన దృష్టికి నీతి కలిగింది ధర్మం కలిగింది న్యాయం కలిగింది కాబట్టి మన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు కాబట్టి ఇజికియా ఎలా అయితే ప్రార్థించిండో ఆయన ఆయుష్ పెంచుకున్నాడు తనకున్న ఆ మరణకరమైన రోగం నుండి తప్పించుకున్నాడు చూడండి తన ప్రజలను కాపాడుకోగలిగిండు అలాగే ఎబ్బేజ్ కూడా తను ఎలాగైతే తన సరిహద్దు విశాలం అవ్వాలని దీగించబడాలని ఆశీర్వదించబడ్డాడో అది కూడా పొందుకున్నాడు ఇజికియా ఎబ్బేజు వీళ్ళిద్దరు ఎలాగే చూడండి ఇంకొక వాక్యం చూస్తే చూడండి ధాన్యుల గ్రంథము రెండో అధ్యాయము పదో వచనంలో ఈ రాజైన నిబ్కదు నేజరికి ఒక కళ వస్తుంది ఆ కళ ఎప్పుడైతే ఆయన కళ పొందిండో తర్వాత కళ్ళు తెరిచిన తర్వాత ఆ కళలో ఏం జరిగిందో ఆ కళ కూడా ఆ కళభావం కూడా ఆయన జ్ఞాపకం కలవరపడుతుండ అప్పుడు ఆ యొక్క రాజ్యంలో ఉన్న గారెడీగాళ్ళు అందరినీ జ్ఞానులైతే అందరినీ పిలిపించి నాకు ఒక కళ వచ్చింది మీరు చెప్పమని అడిగితే ఆయన దగ్గరున్న వాళ్ళు ఎవరైతే ఆ గారెడీ వాళ్ళు చూడండి శకులు గారులు ఆ యొక్క బబులోని రాజ్యంలో ఉన్న జ్ఞానులు ఎవరైనా వాళ్ళందరూ మీ కళభావం ఏందో తెలియజేయండి ప్రభావం మేము దాన్ని తెలియజేస్తామని అడుగుతారు అప్పుడు కళ కూడా నాకు తెలియదన్నప్పుడు వాళ్ళు ఏం చెప్పగలుగుతారు ఏమీ చెప్పలేరు కదా కాబట్టి కళ తెలిస్తే దాని భావం ఎవరైనా చెప్పగలుగుతారు కానీ ఆ కళ కూడా ఆయన ఏం కన్నాడో అది ఎవరు చెప్పగలరు కాబట్టి వాళ్ళు చెప్పినారు దేవదూతులు తప్ప ఈ కలభావాన్ని ఎవరు చెప్పలేరు అని చెప్పి చూడండి ఇక్కడే ఉంది చూడండి ధాన్యాల గ్రంథము రెండు అధ్యాయమో పదో వచనంలో అందుకు కల్దియలు ఇలాగు ప్రత్యుత్తరం ఇచ్చిరి భూమి మీద ఏ మనిషుడు రాజు అడిగిన సంగతి చెప్పజాలడు కాబట్టి ఏ మనుషుడు మీరు అడుగుతున్న విధానాన్ని ఎవ్వరూ చెప్పలేరు చూడండి ఏ చక్రవర్తియు అధికారి శకుని కాని గారిడి విద్య గలవాని యొద్ను కల్దీని యొద్దును సంగతి విచారింపలేదు రాజు విచారించిన సంగతి బహు అసాధారణమైనది ఇది మనుషులకి ఈ కళ గురించి చెప్పడము అసాధ్యము చూడండి దేవదూతలు గాక మరెవరు ఈ సంగతిని తెలియజెప్పజాలరు దేవతల నివాసములు శరీరముల శరీరుల మధ్య ఉండవు కదా కాబట్టి రాజా మీరు ఏదైతే కళ గురించి అడుగుతున్నారో భావం అడుగుతున్నారో ఈ మనుషులు ఎవరు అది చెప్పలేరు అది అసాధారణమైనది చూడండి అని అన్నప్పుడు ఆ రాజుకు ఆగ్రహం తెచ్చుకొని కోపం తెచ్చుకొని మొత్తము ఆ యొక్క జ్ఞానులు అక్కడ ఉన్న వాళ్ళందరినీ చనిపేయడానికి ఆజ్ఞ చేసినప్పుడు వాళ్ళతో పాటు ఉన్న దా దానియాలు చూడండి తనతో పాటు ఉన్న ముగ్గురు చద్రకు మెసకు అభిద్ను మొత్తము ఆ రాజు కోపానికి వాళ్ళు అందరూ చనిపోవాలి అందరూ నశించిపోవాలి అక్కడ కానీ దాని ఏం చేసిండు చూడండి మనుషులకు అసాధారణమైనది కావచ్చు కానీ నా దేవుడు సమస్తమును సాధ్యం చేయగలిగిన వాడు మరుగైన విషయాలు మర్మములు సమస్తమును బయలపరచగలిగే దేవుడు అలాంటి దేవుడు నాకున్నాడన్న ధైర్యంతో అందరినీ కాపాడుకోవాలని ఆయన ఏం చేసిండు రాజు దగ్గరికి వెళ్ళి నాకు సమయం అని సమయం ఇవ్వమని ఆ రాజును అడగగా ప్రాధేయపడగా ఆ రాజు దానియలకు సమయం ఇచ్చింది ఎప్పుడైతే సమయం ఇచ్చినాక దానియలు తనతో పాటు ఉన్న తన ముగ్గురు స్నేహితులతో కలిసి ప్రార్థించాడు చూడండి ఇక్కడ ఉంది దానియలు అంతటా చూడండి ధాన్యలు రెండో అధ్యాయము పద్దెము మాత్రం తనను తన స్నేహితులను బబులోడులో తగిన జ్ఞానులతో కూడా నశింపకుండున్నట్లు ఆ కళ యొక్క మర్మం విషయంలో పరలోకమందున్న దేవుని వలన పొందు నిమ్మితమై ఆయనను వేడుకునడని వారిని హెచ్చరించెను అంతటా రాత్రి అందు దర్శనము చేత ఆ మర్మము దానియాలకు బయలపరచబడెను చూడండి కనుక దానియాలు ఏం చేసేండు పరలోకం అందున్న దేవుణ్ణి స్తుతించేడు ఇక్కడ ధాన్యాలు చేసిన రెండు విధానాలు ఏంటంటే ఒకటి దేవుడి ఎలాంటి దేవుడు అలా అన్ని జనుల నోటి ఎదుట ఆయన ప్రభావాన్ని ఆయన మహిమను చూపించగలిగిండు అదే ధాన్యాలు ఆ రాజు కోపం వల్ల ఎవ్వరు చనిపోకుండా అందరినీ కాపాడగలిగిండు రక్షించగలిగిండు ఎట్లా అంటే అది అసాధారణమైనదే కానీ ధాన్యాలు ఏమన్నాడు నేను నమ్మిన దేవుడు సమస్తమును సాధ్యం చేయగలడు ఆయన ఏ విషయాలైనా నాకు బయలుపరచగలడు అనే విశ్వాసంతో ఎందుకు ఆ రాజు దగ్గరికి వెళ్ళి సమయం ఇమని చెప్పకపోతే ఆ రాజు ఏం చేస్తాడు దాని కానీ భయపడాల ఎందుకు దేవుడు నమ్మదగిన వాడు మన ప్రభు ఆయన ఎట్లా మనల్ని విడిచిపెడతాడు ఆయనని ఆశ్రయించి ఆయనను ఆధారం చేసుకొని ఆయన సన్నిధిలో అడిగితే ఏదైనా ఆయన చెప్పకుండా ఉంటాడా అలాంటి సహవాసం ఈరోజు దేవునితో మనం కలిగి ఉన్నాము అది ఎవరి తీర్మానం ప్రకారంగా వాళ్ళు పరిశీలించుకోవాలి ఎందుకంటే చూడండి మన సమస్యల్లో కావచ్చు బాధల్లో కావచ్చు ఆత్మీయతలో కావచ్చు ఈ లోకంలో ఎలా నడుచుకోవాలో అన్ని విషయాల్లో నువ్వు కరెక్ట్ గా ఉండాలంటే నువ్వు దేవునితో సహవాసంలో ఉండాలా అదే ప్రార్థన చూడండి మనోజ్ బ్రదర్ వాళ్ళ ఇల్లు తిరుమలగిరి నేను ఇక్కడ బాలాజినగర్లో నా మాట మనోజ్ బ్రదర్ పోవాలంటే ఈ మధ్య మనకి పోవడానికి అక్కడికి ఇక్కడికి మధ్య ఒక మధ్యవర్తి ఎవరు ఫోన్ ఈ ఫోన్ అనేది నా మాటలు ఆయన నా ఫోన్ ఏం చేస్తుంది మా ఇద్దరికి మనోజ్ బ్రదర్ వాళ్ళ ఇటుకా నుంచి నేను ఇక్కడ ఉన్నాను కదా ఈ మధ్యలో ఫోన్ అనేది ఒక మిడిల్ మధ్యగా వర్తిగా ఉంది అలానే మధ్యవర్తి నీకు దేవుడికి ప్రార్థన నీ యొక్క సమవ ఏదైతే నీ యొక్క విషయాన్ని పరలోకమందున్న దేవుడి దగ్గర చేర్చేదే ప్రార్థన అలా ఈరోజు మనం అంతగా దేవుని సహవాసంలో ప్రార్థనలో మనం ఉండాలి అప్పుడే ఈ వాక్యాల్లో ఉన్న శక్తిని ఈ వాక్యాల్లో ఉన్న జీవాన్ని మనం పొందుకోగలం అప్పుడే మనలో ధైర్యం వస్తుంది అప్పుడే మనలో ఉత్సాహం వస్తుంది అవును ఇసుకే అని స్వస్థపరిచిన దేవుడు ఇసుకే అని తన మరణకరమైన రోగం నుండి కాపాడిన దేవుడు ఈ రోజు నన్ను స్వస్థపరుస్తాడు నన్ను కాపాడతాడు చూడండి ఎట్లయితే ఎబ్బేజు ప్రార్థన దేవుడు అంగీకరించిండు కాబట్టి ఎబ్బేజును ఆశీర్వదించిండు దీవించిండు ఆయన సరిహద్దును విశాల పరిచిండు ఈరోజు నా పరిచర నా ఉద్యోగంలో కావచ్చు నా యొక్క విషయంలో కావచ్చు అన్ని విషయాల్లో ఆ రీతిగా దేవుడు నన్ను దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు నా సరిహద్దును విశాల అనే విశ్వాసం మనకు కలుగుతుంది అలాగే బైబిల్లో ఎన్నో మర్మాలున్నాయి ఎన్నో సత్యాలు ఉన్నాయి నేను కూడా ధాన్యాలు ఎట్లయితే దేవుని సన్నిధిలో కనిపెట్టుకొని ప్రార్థించండు ఏ మనుషులు గ్రహించలేని ఏ శరీరులు గ్రహించలేనివి ధాన్యాలు గ్రహించుకోండు అలానే నేను కూడా గ్రహించాలా దేవుని విషయాలు అంతగా నేను ఎదగాల అంటే ప్రార్థనలో దేవుడిని అడగాల నువ్వు ఎప్పుడైతే అడుగుతావో ఆశ్రయిస్తావో ఆయన మీద సంపూర్ణంగా ఆధారపడతావో ఆయన ఖచ్చితంగా నీ ఆశను తృప్తి పరుస్తుడు అలాంటి విశ్వాసం మనకు ఉండాల చూడండి యాకోబు రాసిన పత్రికలో కూడా దేవుడు ఇదే చెప్తుండే ఐదో అధ్యాయమో పదమూడవ వచనంలో మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలేను కాబట్టి శ్రమ కలిగిన బాధ కలిగిన రోగం కలిగిన శోధన కలిగిన యస్ ప్రభు చెప్పింది కదా మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మీరు ప్రార్థన చేయుడి అని ఆ రాత్రంతా శిష్యులకు చెప్పిండు కానీ ఆయన మాట వాళ్ళు ఏమన్నా చెవిని పెట్టుకోలేదు తర్వాత ఏమైంది ఎప్పుడైతే ఎస్ ప్రభు చూడండి పేతులు ముమ్మారులు చెప్పిండు అంతా చెదిరిపోయినారు కలవరపడ్డారు భయపడ్డరు ఏదో అవుతుంది ఏదో జరుగుతుంది ఎందుకు ప్రార్థనా శక్తి వాళ్ళలో లేదు కాబట్టి తండ్రి రాత్రంతా ప్రార్థించిండు కాబట్టి ఆ మరుసటి దినం జరగాల్సిందంత దేవుడు అంతే ప్రార్థన నీకు అంత పవర్ అన్నట్టు ఈరోజు నువ్వు శోధనలో ప్రవేశించకుండా ఉండాలన్నా ఒకవేళ ఈరోజు నువ్వు శ్రమంలో ఉన్నా కానీ ప్రార్థనే నీకు కావాలి ఈరోజు నువ్వు అనారోగ్యంతో ఉన్నా నీకు ప్రార్థనే కావాలి ఈరోజు నువ్వు పేదరికంలో ఉన్నా నువ్వు ప్రార్థనే చేయాలి ఎందుకంటే ఎవరివ్వాల మనకి మనుషులు కాదు కదా ఈ లోకంలో ఉన్నవాళ్ళు కాదు కదా మనకి ఏది కలగాలన్నా అనుగ్రహించబడాలన్నా బిడ్డలకు ఎవరు అనుగ్రహిస్తాడు తండ్రి అనుగ్రహిస్తాడు ఈరోజు ఆయన బిడ్డలం ఎవరు మనమే కదా మన తండ్రి ఎవరు పరలోక దేవుడే కదా యశు ప్రభువే కదా ఆయననే సహాయపడాల ఆయన మనలాగా గట్టిగా ఉండడు ఆయన చాలా జాలి గల దేవుడు కనికరం గల దేవుడు కరుణా సంపన్నుడు ఆయన ఆయన దయా దాక్షిణ్యుడు నువ్వు ఆయనని ఆశ్రయించి ఆయన సన్నిధిలో ఉండి ఆయన మీద ఆధారపడడం నేర్చుకుంటే ఆయన కరుణ కటాక్షము నీ జీవితంలో పొందుకోగలుగుతాం కాబట్టి చూడండి మనలో ఎవరికైనా శ్రమ సంభవించినా ప్రార్థన చేయవలను ఎందుకు దేవుడు ఈ మాట చెప్తుండంటే చూడండి ఏషియా గ్రంథంలో నలభై ఒకటో అధ్యాయము పదో నీవు నా దాసుడవనియు కాబట్టి ఈ గ్రూప్ మనం ఇప్పుడు అంతా జరిగిన ఎవరు ఆయన దాసులమా కదా కాబట్టి నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షించక ఏర్పరచుకుంటుననియు నీతో నేను చెప్పి ఉన్నాను నీకు తోడై ఉన్నాను భయపడకము ఎవరైతే ఆయన బిడ్డలున్నారో దాసులున్నారో చూడండి యథార్థంగా సత్యముతో ఆరాధించి ఆయన నీతి ఆయనకు అనుగుణంగా ఆయనకి మాదిరిగా ఆయనని పోలి నడుచుకున్న బిడ్డలు ఈ లోకంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ దేవుడు చెప్తున్న ఒకటే ఒక మాట నేను తోడై ఉన్నాను భయపడకము కాబట్టి ఇజిక తోడై ఉన్నాడు కాబట్టే కదా మరణించాల్సిన ఇజిక ఆ రోగంతో నశించుకోవాల్సిన ఇజిక దేవుడు తోడై ఉన్నాడు కాబట్టే కదా ధైర్యం చెప్పి ఆ మరణకరమైన దాని నుంచి తప్పించి ఆయన ఆయుష్ని పెంచగలిగండు కాబట్టి చూడండి మన దేవుడు చెప్తాడు నేను మీతో చెప్పి ఉన్నాను నీకు తోడై ఉన్నాను భయపడకము నేను నీ దేవుడినై ఉన్నాను దిగులు పడకము ఈరోజు దిగులు పడి చింత పెట్టుకొని కలవరపడి ఏమి మన జీవితంలో ఒక్క కూడా ఏమీ చేయలేవు ఇది నమ్మినా నమ్మకపోయినా ఇది సత్యమే కానీ నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు ఆయన నీతి దక్షిణ అస్తము నన్ను ఆదుకుంటది రక్షిస్తుంది ఆయన నాకున్నాడు ఆయన కృప నాకు ఉంది ఇక నాకేమి కొ అనే విశ్వాసం మనలో కలగాలి అప్పుడు ఎలాంటి శోధనలున్నా శ్రమలున్నా ఎలాంటి పరిస్థితులు నువ్వు నిలబడినా ఉన్నా కానీ నువ్వు భయపడవు ఈ వాక్యాన్ని నమ్మినావు కాబట్టి ఈ వాక్యమే యేసుప్రభు కాబట్టి అలాంటి విశ్వాసం మనలో ఉండాలి కాబట్టి నువ్వు నేను తోడై ఉన్నాను దిగులు నేను నిన్ను బలపరుతును ఈరోజు ఎవ్వరి మాటల వల్ల నువ్వు బలపడవు ఏ డాక్టర్ల వల్ల కానీ ఎవరి వల్ల మన మనం మన బిడ్డలు మనల్ని మంచిగా చూస్తామమ్మా అని చెప్తారు ఆ దినం వస్తే ఎవ్వడు ఉండడు ఎవ్వరి మాటల వల్ల ఎవరి మాటల వల్ల మనం బలపడవు ఒక్క వాక్యం వల్లనే ఆ వాక్యం వినట నువ్వు బలపడతావు నీకు ధైర్యం వస్తుంది విశ్వాసం వస్తుంది నిరీక్షణ వస్తుంది దేవుని నమ్మకం వస్తుంది ఉత్సాహం వస్తుంది ఆనందం వస్తుంది సంతోషం వస్తుంది నీ జీవితంలో సమాధానం కూడా వస్తుంది ఆయన ఒక్క మాట వల్లనే అప్పుడే మనం బలపరచగలం అందుకు ఆయన వాక్యంలో మనము అంతగా ఆధారపడాల ఆయన ప్రార్థనలు అంతగా దేవునితో సహవాసం కలిగి ఉండాలి చూడండి అప్పుడు నువ్వు బల పడతావు అప్పుడు నువ్వు బలవంతుడు కాబట్టి నీ ముందు ఏది నిలవలేదు అది ఎలాంటిదైనా కానీ కాబట్టి నేను నిన్ను బలపడుతును నీకు సహాయం చేయువాడను నేనే ఇది దేవుడు చెప్పిన మాట నమ్మదగిన మాట ఈరోజు ఆయనను ఆధారపడేవాళ్ళు ఆయనని ఆశ్రయించే వారికి చెప్తున్న మాట నేను నీకు సహాయపడతాను కాబట్టి నువ్వు భయపడొద్దు నువ్వు దిగులు చూడండి నీకున్న పరిస్థితులు చూసి పెదరొద్దు జడియొద్దు అని చెప్తున్నాడు దేవుడు నువ్వు నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండేందుకు నీ దేవుడు నీకు తోడుగా ఉన్నాడు ఆయన కృప నీకు తోడుగా ఉన్నది నువ్వు ప్రార్థిస్తే ఆయన చెవి వినడానికి సిద్ధముగా ఉంది నువ్వు ప్రార్థిస్తే ఆయన కండులు నీ ప్రార్థన వైపు చూడడానికి సిద్ధంగా ఉంది కాబట్టి చూడండి సహాయం చేయువాడు నేనే నీతి నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును కాబట్టి చూడండి ఆయన దక్షిణ అస్తముతో మనం ఆదుకుంటాడు కాబట్టే చూడండి దేని గురించి మనం చింతపడకుండా ప్రతిది ప్రార్థనా విజ్ఞాపనముల ద్వారా మనం దేవునికి తెలియజేయాల ఇజిక్యా చేసింది అదే ఎబ్బేజు చేసింది అదే దానియాలు చేసింది అదే దావీదు చేసింది అదే ప్రతి ఒక్కరు ఆయన నమ్మిన వారు ఆయన మీద ఆధారపడిన వాళ్ళు ఆయనని ఆశ్రయం చేసుకున్న వాళ్ళు వాళ్ళందరి జీవితాల్లో చూడండి ఏదైతే చూడండి ఈ వాక్యం నెరవేర్చబడింది ఏషయ గ్రంథము నలభై అధ్యాయము పదో వచనంలో ఆయన నీతి అనేది దక్షిణ ఆస్తమతో ధాన్యాలను రక్షించండు శద్దక మేస అభ్యర్థులను రక్షించండు ప్రతి ఒక్కరిని రక్షించండు ఈ రోజు ఈ వాక్యాన్ని నమ్మి విశ్వాసం ఉంచి ఆ రీతిగా నువ్వు కూడా ప్రార్థనలు ఆయనతో సహవాసం కలిగి ఉంటే ఈ వాక్యం నీ జీవితంలో కూడా నెరవేర్చబడుతుంది ఆ రీతిగా మన జీవితంలో నెరవేర్చబడాలని ప్రార్థిస్తున్నాను మహాపరిశుద్ధుడు అయిన తండ్రి కృపా సత్య సంపూర్ణుడని వందనాలు ప్రభ అవును ప్రభ ఎడతెగగా ప్రార్థన చేయమన్నావు పట్టుదల తండ్రి అవును ప్రార్థన ఎంతో అమూల్యమైనది ప్రభ ఎందుకంటే మాకు మధ్యవర్తిలాగా ఉండేదే ఈ ప్రార్థన ప్రభ నీకు మాకు ప్రభ ఎందుకంటే మా విజ్ఞాపనలు మా విన్నపములు మా చింతలు మా బాధలు సమస్యలు అన్ని తెలియజేసేదే నీ సన్నిధికి ప్రార్థన ప్రభ అలాంటి ప్రార్థనలో ప్రభ నిర్లక్ష్యం కనపరుచుంటే గత కాలంలో క్షమించి ఇది మొదలుకొని ప్రార్థనలో బలవంతులుగా ఉండి మీ వాక్యంలో బలవంతులుగా ఉండి ముందుకు నడుచుకోవాలన్న సహాయపడండి ఈ ఆరాధనలో జరిగిన ప్రతి జరిగే ఈ ఆరాధనలో ఉన్న ప్రతి బ్రదర్ని సిస్టర్ ని మీరు జ్ఞాపకం చేసుకొని వాళ్ళకి మంచి ఆరోగ్యము మంచి నిద్ర దయచండి కుటుంబంలో మీ పరలోక శాంతి సమాధానం నెమ్మది అనుగ్రహించి వాళ్ళు వెళ్ళే ప్రతి పనిలో రాకపోకంలో అన్నిట్లో మీరు తోడుగా ఉండమని అప్పన్న వాళ్ళ బ్రదర్ని ప్రభావాల అప్పన్న వాళ్ళ బ్రదర్ వాళ్ళ కొడుకుని కూడా మీరు ముట్టి తాకి స్వస్థపరచమని ఆ డెంగ్యూ నుంచి సంపూర్ణ స్వస్థత హీలింగ్ అనుగ్రహించమని ఆ యొక్క బాగుకున్న ప్రతి శోధన ప్రతి కీడు తొలగించి ఆ బిడ్డను మీరే స్వస్థపరిచి మీ నామాన్ని మీరు మహిమ తెచ్చుకోమండి ఏస్తు క్రీస్తు ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమె ఒక్కొక్కరిగా ప్రార్థించండి ఆమె పరిశుద్ధత ప్రేమ కనికరం కలిగిన మా ప్రియపరులకు తండ్రి మీకు వందనాలు స్తోత్రములు ప్రభావ ఇంతవరకు మీరు కాచి కాపాడినందుకు వందనాలు తండ్రి ఇంతవరకు మీరు మాకు తోడుగా ఉన్నందుకు వందనాలు ప్రభావ ఎదుగు తండ్రి రాత్రికాల సమయంలో హిజికేయ జీవితం నుంచి ధాన్యాల జీవితం నుంచి ప్రభావ ఎబేజీ జీవితం నుంచి ప్రభావ నైనా ఎన్నో విషయాలను తండ్రి మా ముందుకు తీసుకొచ్చినందుకే నీకు వందనాలు ప్రభా వాళ్ళ జీవితంలో నాయన ప్రార్థన ద్వారా వాళ్ళు పొందుకున్నటువంటి మేలులను తండ్రి వారు ఎదుర్కొన్నటువంటి సమస్యలు నైనా తద్వారా ప్రార్థన ద్వారా వారు జయించిన విధానాన్ని ప్రభా మీరు మా తీసుకొచ్చారు తండ్రి ఆ ప్రభా ప్రతి పరిస్థితుల్లోన తండ్రి నైనా మీరు మీ భక్తులకు తోడుగా ఉంటూ ఉన్నారు మీరు నైనా వారిని రక్షిస్తూ ప్రతి ప్రార్థనను ప్రభావ నిర్లక్ష్యం చేయగా వినుచున తండ్రి దానికి సమాధానం ఇచ్చి వాడిగా తండ్రి మేము ఎంతో నమ్మదగిన దేవుడిగా ఉన్నావు ప్రభా వందనాలు తండ్రి అయినా ప్రవాహ నీ కృపను బట్టి నీ కార్యక్రమం బట్టి ప్రవాహి తీసుకున్నాను ప్రవాహ నీకు ఎంతో వందనాలు తీసా ఈ ఈ వాకిందరూ నాతో మాట్లాడడం బలపరిచినా ప్రభా అతని ఎన్నో సమయాల్లో ప్రభా నేను నా వ్యక్తిగత జీవితంలో నాయన నా వ్యక్తిగత పనులు నిపుత ప్రభా నన్న ఎన్నోసారి ప్రార్థన నిర్లక్ష్యం చేసిన వాడిగా ఉందని ప్రభా అతని సరైన రీతిగా అతన్ని నీ యుద్ధం మొరపెట్టలేని వాడిగా ఉందని ప్రభా నా ప్రార్థాన్ని మన్నించండి నా దోషాన్ని క్షమించండి ఆ ప్రభా నేను నివ్రత్నంతో కడిగి నన్ను అంగీకరించమని ప్రార్థిస్తున్నాను ప్రభా ఏక నుంచి నాయన ప్రభా గొప్పగా తండ్రి నాయన ప్రార్థనలో ఏకీభవించి అనేకుల కొరకున్నాయి తండ్రి కుటుంబం కొరకు అందరి కొరకు నేను ప్రార్థించే ప్రభుత్వం అనుగ్రహించమని అతంటే నేను నీకు అంగీకారంగా జీవించే ప్రభుత్వం దయచేయమని అతని ప్రభా బ్రదర్ వాళ్ళ కొడుకు మీరు జ్ఞాపకం చేసుకోండి మీరు నైనా నా కృప చూపండి నేను మీ యొక్క గాయపడిన హస్తంతో నా ప్రభావ బిడ్డను ముట్టండి తాకండి సంపూర్ణంగా నా తండ్రి డెంగ్యూ జ్వరం నుంచి స్వస్థపరచండి నా ప్రభావం మీరే మీ నామానికి మయంకరంగా బిడ్డను లేవనెత్తమని ఇంతవరకు మీరు చూపిన కృపను బట్టి వందనాలు మీ కనిక్రమను బట్టి వందనాలు పేర్లో పాగిన ప్రతి బ్రదర్స్ సిస్టర్స్ మీరు జ్ఞాపకం చేసుకోండి వాళ్ళు నాయన వాళ్ళ కుటుంబంలో మీ పర్లోక శాంతికి సమాధానం చేయం ప్రతి ఒక్కరి అవసరత్తుల అక్కర్లను విరిగిన దేవుడు మీరే వారికి తోడుగా కాచి కాపాడి మీరే కలచున్న భద్రపరచమని ప్రతి ఒక్కరిని మీ సాక్షిగా మీ నామానికి మయంకరంగా నిలబెట్టుకోమని ఇంతవరకు మీరు చేసిన వీళ్ళకి వందనాలు కృతజ్ఞత అస్తలు స్తోత్రులు స్తోత్రం ప్రభావ పరిశుద్ధుల గొప్ప దేవ జీవం గల తండ్రి జీవాధిపతి నీకెంతో వర్ణాలి సయ నిన్న నీళ్లు నిరంతరం ఏకరీతి ఉన్న దేవ మహాపరిషుధుల తండ్రి నీకే స్థుతులు స్తోత్రమైనా ఈ దీనివంతం మీ సాయం చిత్రం నడిపించిన ప్రతి విషయంలోనైనా మీ కృప ప్రతి పనిలో ఘన విజయం అనుగ్రించినారు రాత్రి కాల సమయంలోనైనా మీ ప్రియులతో కలిసినైనా మీరు స్థుతించలాగనా ఘనపరిచలాగా మీకు స్వరం వినలాగనిచ్చిన ధన్యతను బట్టి నీకు ఎంతో వన్నాాలి ప్రభావ నా దేవనా ప్రభావ ప్రార్థనా జీవితం ఎంతో ముఖ్యమైనదో ఎంతో ప్రాముఖ్యమైనదో ప్రభావ ఒక మీరు మాతో మాట్లాడారు ప్రభావ నీకు ఎంతో వన్నాలు ప్రార్థన లేని జీవితం ప్రభావ నైనా అది వ్యర్థమే ప్రభావ మీరు ఈ లోకంలో ఉన్నప్పుడు ప్రార్థన ఉన్నారు ప్రభా అంతటి నుంచి ప్రభావ మీ సువార్థ ప్రకటించినారు నైనా జీవితం లేకుండా సువార్త మీరు ప్రకటించలేదు ప్రభావ ఏకాంతంగా మీరు ప్రార్థించినారు ప్రభావ ప్రతి దశలోనైనా శిష్యులకు ముందు పంపేసి కాబట్టి ప్రార్థనలో సేవా జీవితం ఉన్నప్పుడు ప్రార్థన ఎంతో ప్రాముఖ్యమైందో ఈ రోజు మీరు మాతో మాట్లాడినారు మమ్మల్ని బలపరిచిన నైనానికి సమస్త ఘనత మహిమ ప్రభావాలు ప్రతి విధమైన ప్రార్థన అన్ని విధాలుగా ప్రార్థన చేయాలా ఎడతెగక ప్రార్థించాలా ఇసుక ప్రార్థించాలా ప్రభావ విజ్ఞాపనం ప్రార్థన చేయాలా అలాంటి ప్రార్థనా జీవితంలోకి మమ్మల్ని అందరూ నటించని కాబట్టి నేను ప్రార్థన జీవితం అనేది కో ప్రతి ఒక్క జీవితాలలో ప్రభావ మేము నతాన్ని వేస్తూ ప్రభావం దాన్ని పెంపొందించుకోవాలా ప్రార్థన జీవితం మాకు సరిపోయింది ప్రభావ అధికంగా మేము ఎక్కువగా ప్రార్థన గడపాలని మీరు మాతో మాట్లాడినారు గొప్పదేవానికి సమస్త ఘనత మహిమ చెల్లిస్తున్నాం అయినా నా తండ్రి గృపును ప్రజల సంఘం ఆశ్రయించి బలపరచండి ఈ లోకం ఎంత భయంకరమైన కాలంలో మేము మా పని మా మా ఏర్ కోసమే కొనసాగించుకొని అనేకులని సిద్ధపరచాలా మేము సిద్ధపడాలా ప్రభావ మా శక్తికి మించిన ప్రయాణం ఉంది ప్రోభ ఆ ప్రయాణం మేము సిద్ధపడాలా సాయప్రా మీరే మమ్మల్ని సిద్ధపరిచేవారు ప్రభా ఈ ఆరాధన ప్రభావ మీరు కొనసాగించిన మీకు ఎంతో వందాలు చెల్లిస్తూ ప్రతి ఒక్కరు ప్రభావ ఆత్మీయంగా బలపడాలా ఈ చివరి కాలంలో బహు భయంకరమైన కాలంలో ఉంటున్నాం ప్రభావ ఈ శ్రమంలో ఎవరు కదిలింపు పడుకున్నట్లు తిల్లుతున్న ప్రొవ ప్రతి ఒక్కరూ ప్రవ్వ ఏ స్థితిలో పిలబడ్డవాళ్ళు ఆ పిలుపుకు తగినట్లు చివరి వరకు రక్షణ ప్రాణాలు నిలబడి అనేకుల నుంచి ఎంత నడిపించే సేవలో మిమ్మల్ని అందరూ నడిపించి బలపరిచి పరిశుద్ధ పచ్చుకోమని ఏసే క్రీస్తు పరిశుద్ధ స్తోత్రం పరిశుద్ర మోహనద్ర జీవితేసే నీకు వందనాలు అంచడం జరుగుతుంది ఇవాన్ని కృపా కనికలను బట్టి గొప్ప మిల్లతో మిమ్మల్ని విధానం బట్టి నీకు వందనాలు జరుగుతుంది ఇవన్నీ చిత్తాన్సరం మేము జీవించడానికి కృపను కనిక్రమంలో ఇచ్చడం జరుగుతుంది అయా నికృపలు లేకుండా అయా మీ పరిశుద్ధంగా మేము జీవించడం జరుగుతుంది అయా మీరు మనల్ని నడిపిస్తున్న విధానాన్ని బట్టి నీకు వంద ఆచరించడం జరుగుతుంది అయా గడిచిన కాలం నీకు వంద ఆచరించడం జరుగుతుంది ఉన్నందుకు వందనాచరిస్తున్న జరుగుతుంది అయా ముఖ్యంగా రాత్రి ఇచ్చిన సమయాన్ని నీకు వంద ఆచరిస్తున్నాం ప్రతి ఒక్క మలహీన బలహీనమైన స్థితి నుంచి విడుదల దయచడం జరుగుతుంది ఇంకొక మేరతో మనల్ని ముందర నడిపించడం అయినాయన వాక్యం ద్వారా మీరు మాట్లాడిన విధానం నీకు వంద అయా మేము ప్రాధాన్యం లేకుండా మా జీవితం వ్యర్థమైన జరుగుతుంది అవన్నీ మాట్లాడాలంటే ప్రాధాన్య ముఖ్యమైన అంశం జరుగుతుంది అయ్యా వాకినందరూ మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి నీకు వంద నచ్చిన జరుగుతుంది మా హృదయాల్లో నాటబడేలా నీ కృపణ కార్యక్రమంలో అయ్యా వెరి వారిగా దాన్ని తులసి వేయకుండా నీకు కృపణ అయ్యా మా హృదయాల్లో నాటబడి అయా నీరు కట్టి ఫలింపులు దయచండి జరుగుతుంది గొప్ప దూడ అయ్యా మా కుటుంబాలన్నింటినీ మీరు దీవించండి ఆశీర్వదించండి అయ్యా రాణబిడ్డను కూడా మీరు దీవించి ఆశీర్వదించడం జరుగుతుంది ముఖ్యంగా అప్పు ప్రదర్ వల్ల కొడుకుని బిడ్డను ప్లాన్ చేసిన జరుగుతుంది అయ్యా చిన్న బిడ్డ మీద దీవించండి తగ్గండి అరకాల వరకు కనకరించింది అయ్యా యొక్క జాబ్ నుంచి విడుదల దయచండి గొప్ప మీద కార్మికుంటాం కృపడి సర్వాధికారి దేవాసూ ప్రభావ మరి వాక్యం చెప్త ప్రభావ మీరు మాతో మాట్లాడే విధానం బట్టి నీకు ప్రభా ఎంతో ప్రభావ ప్రభ ప్రతి విషయంలో కూడా ప్రభా మరి అన్ని విషయాలు ఎంతో చురుకుగా ఉండడం ప్రభావ వాక్యం మరి తనగురు ప్రభావం ప్రభావ సన్నిధిలో ఉండడు కాబట్టి ప్రభా తన దుఃఖం వచ్చిన నా లైఫ్ అనేది మీరు మళ్ళీ తిరిగి ప్రభు పెంచినందుకు నీకు వంద ప్రభా అదే రీతిగా ప్రభా ప్రతి వారిని కొలు భద్రపరచుకుంటున్నారు ఎంతో మంది ప్రభా అనేక రోగాల చేత పీడింపబడుతున్నారు ప్రభావ వారిని ప్రార్థించడం ప్రభా ఎందుకంటే ప్రభా మీరు ప్రతి విషయంలో కూడా ప్రభావ్యం చేత బాయపరిచారు కాబట్టి ప్రభా మీ జీవం పోసేది ఏదో ప్రభావ అదే రీతిగా ప్రభా ప్రతి ప్రభు జీవం పోయే ప్రభా ఎంతో హాస్పిటల్స్ లో ఉన్నారు కాబట్టి మరి మీ యొక్క కృపలు భద్రపరచుకుని ప్రభావం తాకేముటి స్వాసపరచని ప్రార్థిస్తున్నా అదే రీతిగా ప్రభా మరిషయంలో ప్రార్థం ప్రభావీ తాకేముటి స్వాసపరచండి తనకున్న యొక్క డెంగ్యూ ఫీవర్ నుంచి ప్రభావం కద్దించి కొట్టి వేసి తన ప్రతి ఒక్క ఆవేళాల ప్రభుని యొక్క కుమరించని ప్రభాడన్ స్వస్థపరిచని ప్రభావ దివాస ప్రభుని యొక్క కృపలు జ్ఞాపకం చేసుకున్నారు దేవాయస ప్రభా వరకున్న ప్రతి బాధ వేదన దుఃఖాన్ని చూడేలా దివా ప్రభావం మరి కడుపులో ఉన్న ప్రతి ఇన్ఫెక్షన్ కూడా ప్రభా షున్నా కొట్టి వేసే ప్రభావ ప్రతి ఒక్క ఆవల ప్రభుని యొక్క జీవన కుమరించే ప్రభావ ప్రతి ఆవలయంలో కూడా ప్రభుని యొక్క వెలుగుచే తల్లించడం ప్రభావం అదే రీతిగా ప్రభా మరి మా మద్దల విషయాలు కూడా ప్రార్థించండి అమ్మట ప్రతి ఒక్క ఆవలయాన్ని తాకి స్వస్థపరిచిన ప్రభావం తిరిగి ప్రభా బిడ్డ జీవం పోయి మని ప్రార్థి కుటుంబాన్ని రక్షించుకోమని ప్రార్థమే సూర దేవా ప్రభావ తనుకున్న హార్ట్ అనే ప్రభావిర్ అనే కీడ్ నుంచి ప్రభావ ప్రతి ఒక్క ఆవిల గొడప మరి బ్రెయిన్ స్ట్రోక్ నుంచి ప్రభావ వాటిని అన్నింటిని తాకి ముట్టి స్వస్థపరిచి ఆ బిడ్డ లేచి నడిచేలాగా సహాయపడడం అని ప్రార్థిస్తుంది ఆ కుటుంబాన్ని మొత్తం గడుపు ఒక గుప్పలో జ్ఞాపకం చేసుకుని మరి వాళ్ళంతా కూడా నీ నామకి మెమతి ఇచ్చేలాగా ప్రభావ వాళ్ళు జీవించేలాగా సహాయపడమని ప్రార్థిస్తుంది వాళ్ళందరినీ కూడా నీ సన్నిధికి లక్కరమని ప్రార్థిస్తుంటుంది ఇది వన్గా ఆత్మకార్యం మరి ప్రతి కుటుంబంలో శాంతి సమాధానం ఐక్యత దాన్ని ప్రార్థిస్తుంది ఇది వయసు ఇంకా మా జీవితంలో మా ఆత్మీయమైన జీవితంలో చూసుకుంటే కూడా ప్రభావ మరి మా ఆత్మీయమైన జీతాన్ని తాకి ముట్టి స్వస్థపరచుకోమని ప్రార్థిస్తుంటాం మేము ఇంకా మా ఆత్మీయమైన జీవితంలో మేము వెలిగింపబడేలాగా సాయపడమని ప్రార్థిస్తున్నాను మరి మీరేమో ఒక తోడైంది ప్రభా ప్రతి వారిని ఒకరిక భద్రపరచుకునే రాకరికి ప్రతి వారం సిద్ధపరచుకోమని ఏ చూపంలో ప్రార్థులు అప్పన్న వాళ్ళ బాబుకి డెంగ్యూ ఫీవర్ కదా బ్రదర్ దేవుడు ఆ బాబును ముట్టి స్వస్థపరచాల అలాగే దీపా సిస్టర్ వాళ్ళ వైశాలి సిస్టర్ కూడా మంచి ఆరోగ్యం మంచిగా ఉండాల అమ్మ సీరియస్ కండిషన్ల నుంచి తొందరగా స్వస్థ పొందాలి బ్రాహ్మణాకులకు ఈ రాత్రి మీ జ్ఞాపం చేసుకొని నా దివా మనతో ఇరవైసారి తాకండి మీ జీవం పోషించండి ప్రభా ఎండిపోయిన తొలగించి మీ జీవం పోషించి స్వస్థపరచుని విశ్వప్రభ నా చేయండి ఆత్మ తెలుకొని మీకు కని చేయని దృష్టిని సిక్కు కలిగించి అలాగే నాదివానికి మాకు దర గాజర మన తిరిగి ప్రభా పడక నుంచి నిరుగుతుంది అలాగే ఆ మన కొడుకు ముట్టి డ్యాంగ్యూ నుంచి విడిపించండి ఎక్కడెక్కడ డ్యాంగ్యూ నుంచి ప్రభావి వెలుగు పోవాలని జీవం పోవాలా పశపచ్చి బాబు మంచి ధ్యానం జరుగుతారా మీరే సహాయం చేంతవరకు వాకిందర మాట్లాడండి కొందరేస ప్రభ అలా నాదివామలతోని వాళ్ళ విశ్వాసంలో జయించండు అలాగే నాదివామలతో ఎడుతగా ప్రార్థన చేసిండ్రు ఈ రోజు మేము మా ప్రార్థన శక్తి మాకు దండి జ్ఞానం తెచ్చండి నాదివా మా గురి మా కాపరి మా కుండాకోట మీరే కనుక వాళ్ళని చూసి మేము నర్స్తో సాయం చేసి అలాగా మాకు సాయించి వైశాలి డెంగ్యూ పోవాలి డెంగీ పోవాలి డెంగ్యూ పోవాలి దాన్ని వైశాల్య వైశాల్య సీరియస్ తండ్రి విసుప్రభానికి బంధనాల రోజా పరిశుద్ధుడానికి సూత్రం తండ్రి మైమగల రాజ్యానికి బంధనాలు రోజా విసుప్రభా వైశాల్యూని ముట్టండి తాకండి ప్రభా ఆమె సీరియస్ కండిషన్లు ఉందంట ప్రభ నా రాజాను స్వస్థపరిచండి ప్రభ డాక్టర్ కు మంచి జ్ఞానము అయిచ్చింది ప్రభా త్వరగా కోలుకోవాల ప్రభ ఆమె బెడ్ నుంచి లేవనెత్తండి ప్రభ సైతాన ఆటంకాలు కూల్చి వేయండి ఏసు ప్రభాన్ని గాల్ ధర స్వస్థత దయచేసి సంపూర్ణగా నువ్వు హీల్ చేసి స్వస్థపరిచి బిడదల దయచేసి నా ప్రభా బిడను సాక్షి బిడ్డగా నిలబెట్టుకోండి నా ప్రభా నీకే వందనాలు రోజ మరి అప్పు ప్రేదరు వాళ్ళ కొడుకు విషయమై ప్రాదిన తండ్రి నా ప్రభా బిడను కూడా ముట్టండి తాకండి ప్రభా డెంగూ నుంచి త్వరగా స్వస్థత పొందాలా ప్రభా నా తండ్రి నీకే వందనాలు రోజా యేసు ప్రభా బిడని ముట్టండి తాకండి స్వస్థపరిచండి ఏసు ప్రభావ రోగమా సైతాన ఏసు క్రీస్తు నామలాన్ని ఆజ్ఞాపిస్తున్న బిడల్ని ముట్టడానికి వీలు లేదు నా ప్రభా నీకే బంధనాల రోజే ఆ బిడను సంపూర్ణంగా హీల్ చేసి స్వస్థపరిచి నీ నామానికి మహిమ తెచ్చుకోమని ఏసు నామనాడు వచ్చిన తండ్రి అమేన్ సదాకాలం మనం గుంపకు మనం చెప్పి పదాకాలం తోడు కానీ ప్రైజ్ లా బేదారు ప్రైజ్ ప్రిన్స్ బేదర్ అందరూ ప్రైజ్ రాడు ప్రైజ్ లా